కీర్తన సంఖ్య రెండు వందల పద్దెనిమిది పాపము పుణ్యము పరగనొకటి దేవో పిన వారలు ఒడి గట్టిడి నాలుక తుదనే నానా రుచులును నాలుక నామమును పోలింపనొక్కటి భోగ మూలము మూలనొకటది మనసున నదివో మగువల మోహము అనుగు మనసుననే హరి చింత పనివడి ఒక్కటే ప్రపంచ మార్గము కొననొకటే వైకుంఠ మార్గము వెలుగు చీకటియువెసనొక నాడే కలిగినట్లనివి కలిగినవి ఇలలో శ్రీ వెంకటేశు మాయొకటి తలపనొకట తని దాసుల సుగతి